పాఠమే లేదు అసలు లోకానికి దీనికి సంబంధమే లేదు లోకంలో అయితే వీడు కొట్టానని అనుకుంటాడు వీడిని జైల్లో పెడతాడు లేదు ఇంకా వారేమనుకుంటాడు నేను చచ్చిపోతున్నాను అదిగో వాడు కొట్టాడు నేను చచ్చిపోతున్నాను అని వాడు అనుకుంటాడు ఇప్పుడు దీంట్లో చిత్రం ఏంటంటే నేను కొట్టాను వీడు అనుకోవాలంటే వీడు దేహంతో తాదాత్మ్యాన్ని చెంది ఉండాలి అప్పుడే నేను కొట్టాను వీడు అనుకోవాలి వాడు చచ్చిపోతున్నాను వీడు కొట్ వీడి చేత కొట్టబడి నేను చచ్చిపోతున్నాను హన్యతే అని వాడనుక్కోవాలి అంటే వాడు కూడా దేహంతో తాదాత్మ్యాన్ని చెంది వాడు అనుక్కోవాలి ఇప్పుడు ఈ దేహంతో తాదాత్మ్యాన్ని చెంది దేహమే నేను అనుకోవడం ఇది రైట్ అంటారా తప్పంటారా తప్పు మరి అది తప్పైతే ఈ అయం హంతి అన్నది తప్పే అయం హన్యతే అన్నది తప్పే ఎందుకంటే ఆత్మస్వరూపంలో ఏ రకమైన వికారము లేదు ఇప్పుడు మీరు ఒక క్రియ చేశారనుకో ఒక క్రియ ఉందనుకోండి ఆ క్రియలో రెండు రకాల వికారాలు ఉంటాయి ఆ క్రియకి ఇటువైపు నేనుంటాను అటువైపు మీరున్నారు ఇటువైపు ఉన్న నేను కర్త అనబడతా అటువైపు ఉన్న మీరు కర్మ అనబడతా అంతే కదా నేను మీతో మాట్లాడుతుంటే నేను కర్తని మీరు కర్మ మాట్లాడడం క్రియ సో క్రియకి నేను మిమ్మల్ని తిట్టాననుకోండి నేనేమిటి తిట్టిన వాడను మీరేమిటి తిట్టబడిన క్రియేవిటీ తిట్టుట హనన అంటే హనన క్రియ అయం హంతి అయం హన్యతే సో కర్త కర్మ సో వీడు కర్తవ్వాలన్నా వాడు కర్మ అవ్వాలన్నా దేహాభిమానం ఉండాలి సో కర్త తర్వాత కర్తవ్వాలంటే వికారం వచ్చి ఉండాలి దేహంలో వికారం వస్తేనే కర్తృత్వం ఉంటుంది అలాగే కర్మ అవ్వాలన్నా వికారం వచ్చి ఉండాలి కాబట్టి దేహంలో వికారాలు వచ్చి వీడు కర్త అవుతున్నాడు దేహంలోనే వికారం వచ్చి వాడు కర్మ అయ్యాడు కానీ చిత్రం ఏంటంటే వీడు యొక్క యథార్థ దేహమా కాదు అంతే అర్థం ఏంటి దేహంలో వికారాలు వచ్చినా దేహంలో ప్రకటమవుతున్న ఆత్మస్వరూపంలో వికారములు ఉండవు అంటే ఆత్మకర్త కాదు అలాగే అక్కడ కూడా దేహంలో వికారాలు వచ్చినా ఆత్మ ఎందు వికారములు ఉండవు కాబట్టి క్రియకి కర్మ కూడా ఆత్మ కాదు ఈ విషయాన్ని ఆ రెండో మంత్రంలో మొదటి మంత్రంలో చేసిన ప్రతిజ్ఞను నిరూపిస్తూ రెండో మంత్రంలో ఆత్మస్వరూపములందు ఎట్టి భావ వికారములు ఉండవు అని తేల్చారు సో ఈ విధంగా ఆత్మయందు కర్తృత్వం ఉండదు కర్మవదు ఆత్మ ఇట్ డజన్ బికమ్ అన్ అబ్జెక్ట్ ఆఫ్ ది యాక్షన్ దిస్ నాట్ ది సబ్జెక్ట్ ఆఫ్ ది యాక్షన్ సో అండ్ దెన్ ఇన్ ఆత్మ దేర్ ఆర్ నో మాడిఫికేషన్ వాట్సో ఎవర్ అని నిరూపణ చేసి ఆ విషయాన్ని ఉపసంహారం చేసేసుకున్నాడు దట్ ఈస్ బీయింగ్ కంక్లూడెడ్ ఇన్ ది నెక్స్ట్ వెర్స్ ఇప్పుడు ఇంకా మీకు ఆ నెక్స్ట్ వెర్స్ యొక్క అవగాహన క్లీన్ గా ఉంటుంది ఏమిటంటే ఆ లెర్స్ యహావేద ఎవడైతే అంతకుముందు వాళ్ళు ఇద్దరూ తెలుసుకోలేకపోయారు ఊభౌత విజానీత ఇద్దరూ తెలుసుకోలేకపోయారు కాబట్టి ఇది చాలా సింపుల్ అండ్ ప్రాక్టికల్ ఆల్సో ఇప్పుడు ఒక ఆయన నన్ను ఏదో అన్నాడు ఆయన ఏదో అన్నాడని నేను బాధపడి ఇవ్వండి అరే పాప ఆయన్ని మనం అనవసరంగా మాట్లామే అని ఆయన అమ్ముకునేవాడు ఆ తర్వాత నేను తెలుసుకున్నా ఏమిటండి ఒకళ్ళు అండమేమిటి ఒకళ్ళు పడ్డమేమిటి దీంట్లో ఏముంది ఇప్పుడికే భ్రాంతి తప్పిస్తే ఏదో మనస్సులో ఒక ప్రెషర్ తోటి ఆయన అన్నాడు నేనేదో ఆయన అన్న మాట బట్టి నేను ఇంకో రకం ప్రెషర్ నే పెట్టుకున్నా నే పెట్టుకున్న ప్రెషరు తప్పే ఆయన అండానికి పూరి కొల్పోయిన తప్పే రెండూ అసందర్భాలే తర్వాత రెండు కూడా చాలా శాశ్వతములు అనిత్యములు దాని మీద అసలు మనం మనస్సు పెట్టదగ్గ అర్హత వాటికి లేదు చాలా యోగ్యములైన విషయాలు ఆ సత్యాన్ని గుర్తించేసి ఫర్ అండ్ ఫర్ గెట్ ది పర్సనల్ ఏదో అంతే అన్నాడు ఏదో పొరపాటుని ఏదో ప్రెషర్లో అన్నమాట వాస్తవం ఫర్ గివ్ ఇట్ అండ్ ఫర్గెట్ ఇట్ ఎందుకంటే మీరు ఫర్ చేయకపోతే ఫర్గెట్ చేయలేదు అన్ల యూ ఫర్ గివ్ కెనాట్ ఫర్గెట్ సో ఫర్ ఇట్ అండ్ ఫర్గెట్ సో మూలంలో ఆయన ఆత్మయో నేను కూడా అదే ఆత్మ కాబట్టి ఆయన అన్నాడు నేను పడ్డాను రెండూ తప్పే లెటర్ ఫర్ గివ్ అండ్ ఫర్గెట్ అండ్ బీ కాల్ ఈ సత్యాన్ని వాడు తెలుసుకున్నాడు అనుకోండి తెలుసుకుంటే సో వీడు అజ్ఞానం నుంచి బయటపడిపోయినట్టే యహా ఈ తిట్టడం మాట్లాడటన్నే ఇంకొంచెం ఎదురుకి తీసుకెళ్తామంటే అక్కడ యుద్ధ సందర్భం కనుక దాన్నే ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది నథింగ్ మోర్ దాన్ దాట్ ఇప్పుడు యుద్ధంలో భీష్ముడును ధర్మరాజు వీళ్ళు వాళ్ళు గట్టిగా ఒకళ్ళు ఒకళ్ళు కొట్టుకున్నారు కొట్టుకుని యుద్ధం అయిపోయింది యుద్ధం అయిపోయిన తర్వాత మళ్ళీ భీష్ముడి దగ్గరికి వెళ్ళారు ధర్మరాజాదులు వెళ్ళందరూ వెళ్ళి దండాలు పెట్టారు దండాలు పెడితే అదిగో అప్పుడేమో బాణం వేసాం మీద ఇప్పుడేమో వచ్చి దండం అని చెప్పేసి భీష్ముడు ఏమైనా అలాగా కోపం చలాయించినట్టుగా మీకు ఏమైనా కనపడిందా తర్వాత ధర్మరాజు దగ్గరికి కృష్ణుడు వెళ్ళి ఎమయా భీష్ముడి దగ్గరికి వెళ్దాం పదా ఆయన దగ్గర సందేశాన్ని మనం వినివద్దాం అని ప్రోత్సహిస్తే ధర్మరాజు గారు బయలుదేరి వెళ్తారు కృష్ణుడితోటి ఏమయ అలా చెప్తావు నిన్న కాకమున్నా ఆ యుద్ధ రంగాల్లో పట్టుకొని చెడామన్నా నానా హింస పెట్టాడు ఏదో బతికి బట్టబట్టేం కానీ లేకపోతే అసలు భీష్ముడి చేతిలో మనందరం చావు మూడాల్సిన వాళ్ళమే కదా ఇప్పుడు వెళ్ళి వెళ్ళి ఆయన కాళ్ళు కొట్టుకోవాల్సిన కర్మ నాకేమించింది అని అన్నాడు ఆయన అనలా వెళ్ళి ఆయనకి నమస్కారం చేసి ఆశీర్వదం కనిపించుకున్నాడు అంటే అర్థం ఏమిటంటారా అంటే అంతకు ముందు జరిగిన యుద్ధము ఆ యుద్ధంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు బాణ ప్రయోగాలు చేసుకోవటము ఇవన్నీ కూడా చాలా తాత్కాలికములైన అంశములు ట్రాన్సియెంట్ అలా వచ్చిపోయేవి మౌలికమైన స్వరూపాన్ని స్పృశించేవి కావు అనే సత్యము అటు భీష్ముడికి తెలుసుండాలి ఇటు ధర్మరాజు గారికి తెలుసుండాలి వీళ్ళిద్దరికీ కూడా ఆ సత్యం తెలియబట్టే మళ్లీ కలుసుకుని ప్రేమగా మాట్లాడుకోగలిగారు లేకపోతే ఎద్రవాడి ప్రాణం తీయడానికి కూడా సిద్ధపడేంత యుద్ధం చేసి ఆ యుద్ధం నుంచి బయటకు మళ్ళీ అలా ప్రేమగా మాట్లాడుకోవడం సాధ్యమవుతుందా సాధ్యంగా కాబట్టి ఈ రకమైనటువంటి కావేశం ఏదైతే ఉన్నదో అది కేవలము పూర్తి దేహాభిమానం చేతన వచ్చిందే తప్పిస్తే సత్యం ఏమీ దాంట్లో లేదు ఎనీవే యహావేద ఎవడైతే ఈ సత్యాన్ని తెలుసుకున్నాడో ఏమిటి వేద ఆత్మని తెలుసుకున్నాడు ఏనం ఆత్మ ఏనం దీనిని అంటే ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకున్నాడు ఎలా తెలుసుకున్నాడు అవినాశినం అజం అవ్యయం వేద నిత్యం ఆత్మ అవినాశి వినాశమును పొందదు నిత్యము కాలము యొక్క పరిచ్ఛేదము లేనిది అజం పుట్టుక లేనిది అవ్యయం మార్పులు లేనిది వ్యయము అంటే మార్పు వికారములు లేక మార్పులు లేనిది అనే సత్యాన్ని వాడు తెలుసుకున్నాడనుకోండి యహా వేద అలా తెలుసుకున్న వ్యక్తి సహా పురుష అటువంటి వ్యక్తి వాడు ఒక క్రియని చేసాడు అని కాని చేయించాడు అని కాని ఎలా చెప్పడం క్రియని చేయాలి అంటే దేహంతో తాదాత్మ్యం ఉండాలి ఆ క్రియని చేసే సందర్భంలో వికారాలు ఆ వికారములన్నీ తనవే తానే వికారములను పొందుతున్నాను అనే భావన అనే భ్రాంతి వాడుకుంటే అప్పుడు వాడు క్రియకి కర్త అవుతాడు అలాగే ఘాతయతి వీడు స్వయంగా కొట్టకపోవచ్చు ఇంకోహ్డిని పురికొల్పి కొట్టించచ్చు ఘాతయతి హేతుకర్తృత్వం సపోజ్ ఒకటి మీద నాకు ద్వేషం ఉందనుకోండి నేను ఎవరినో పురికొల్పి ఆ ద్వేషం ఉన్న వాడిని కొట్టించాననుకోండి అప్పుడు నేనేమవుతాను ఘాతయతి నేను ఆ రకంగా వాడిని కొట్టించాలి అంటే నేను ఏమిటవ్వాలి నేను దేహాభిమానం కలిగి వాడిని నేను కూడా ఒక దేహముతోటి తాదాత్మ్యాన్ని చెందిన వ్యక్తిగా నన్ను నేను స్వీకరించాలి ఎదుటివాడిని శత్రువుగా ఆ దేహం నందు అభిమానం గల వ్యక్తిగా శత్రువుగా స్వీకరించాలి మరొకరిని పురికొల్తూ కొట్టించాలి ఈ మొత్తం అంత డివిజన్ అంతా కూడా సత్యమని స్వీకరించినప్పుడు మాత్రమే ఆ ప్రక్రియ సాధ్యమవుతుంది కానీ ఎవడైతే యహా వేద ఎవడైతే ఆత్మస్వరూపము అజము అవినాశి నిత్యము అండ్ అవ్యయము అని తెలుసుకుంటాడో వాడు ఒక క్రియకి కర్తగానే అలా అవుతాడండి కథం హంతి స్త్రీకి కర్త అవ్వడం ఎలా సంభవం కథం స ఘాతయతి కర్త డైరెక్ట్ కర్త కాకపోవచ్చు ఇండైరెక్ట్ కర్త ఘాతయతి కొట్టడం అంటే డైరెక్ట్ కర్త కొట్టించడం అంటే ఇండైరెక్ట్ కర్త ఇండైరెక్ట్ కర్తని సంస్కృతంలో ఏమంటుందో తెలుసిన హేతుకర్త కర్త అయితే డైరెక్ట్ కర్త ఇండైరెక్ట్ కర్త హేతుకర్త సో ఆత్మ అవినాశి అవిక్రియము అని తెలుసున్నవాడు తాను కర్త ఎలా అవుతాడు కర్త కాలేడు ఇది పెద్ద ప్రతిపాదన గీతలో దేర్ ఆర్ యాక్షన్స్ బట్ దెర్ ఇస్ నో యాక్టర్ యాక్టర్ అంటే సినిమా యాక్టర్ కాదు అలా అనుకో నేను ఇలాగే చెప్పాను అనమాట దేర్ ఆర్ యాక్షన్స్ బట్ దర్ ఇస్ నో యాక్టర్ అంటే ఒక గతంలో ఏం చేయిన్ దెర్ ఇస్ నో డూయర్ ఈజ్ దట్ వాట్ యున్ ఐ సెడ్ దట్ ఈస్ వాట్ ఎట్ మెయిన్ there are actions but there is no doer i paid malli malli baatham cheppina varu there are actions but there is no actor an chepi siru ji doer or oh, don't worry keep it that way keep it that way you understand what i mean right keep it that way because actions anagane actions ni chesi varu actor ani meeku ventane elaga dorukutonnappudu actor ante edo lokamlo prasiddha aina abhana pattukune Why you want to, me to change? I won't change. I will keep it like that. There are actions. There is no actor. There are actions. There is no actor. If you have a person in this situation, you will have a person in this situation. You will have a person in this situation. If you have a person in this situation, Digestion ఈస్ దేర్ డైజెస్టన్ నేను రాత్రి భోజనం చేసి పడుకుంటే పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి రెడీ బ్రేక్ఫాస్ట్ చేసి పాఠం చెప్పే మళ్ళీ లంచ్ కి రెడీ లంచ్ చేసి ఓ చిన్న నేప తీసి వాడే వాడే అందరికి రెడీ సో డైజెస్టన్ ఈస్ దేర్ డైజెషన్ ఈస్ దేర్ డైజెస్టర్ ఉన్నాడా దేర్ ఈస్ నో డైజెస్టర్ దేర్ ఈస్ నో ఇట్స్ ఐఎమ్ నాట్ ది వన్ హు డైజెస్ట్ But there is digestion. And suppose I say, I am not the one who digest. And <speaking> then, <in> I don't know. <Hebrew> And there are some, ah, jiharnav yata chindana. Digestion. Digestion. Jiharnav jiharnav ayya kriya prakriya on adi. Kani jiharnav uche se kartta ledu. Kartta ledu. Kartta leka pohda vya nukondi bhagavantukta jiharnav jiharnav jiharnav yata nukondi. Chiranjiva, leave it, leave it. Yeah, I agree with you. Na, vipra, I nuhu kartta vika vanya. భగవంతుడు కర్తంటే నేను కర్తను కాదని అర్థం దానికి సో భగవంతుడు కర్తంటే అర్థం అదే దానికి నో ప్రాబ్లం దేర్ ఇస్ నో ఇష్యూ దే కనుక డైజెషన్ ఇస్తే బట్ వన్ హూ డైజెస్ట్ ఈస్ నాత్ దే పెరిస్పిరేషన్ ఇస్తే చెమట పట్టిందండి చెవట పట్టిందండి ఒక ఒక క్రియా ఒక వికారం వచ్చేసింది ఇప్పుడు దానికి కర్త ఎవరు చెవట పట్టింది కర్త ఎవరు చెప్పండి క్రియ క్రియగదర్ విక్రియ వికారం దానికి కర్త ఎవరు ఇప్పుడు దేవుడు అని చెప్పడం కూడా కష్టం అందు గురించి కర్త ఎవర లేరు అడిగా అది స్పాంటేనియస్ స్పాంటేనియస్ అండి ఇప్పుడు మామిడి చెట్టు పూసింది వసంత ఋతువు రాగానే మామిడి చెట్టు పూసింది ఎవరు కర్త దానికి కోకిల కుహు రావని వచ్చింది కర్త కోకిల కర్త అని మనం అనుకుంటే పొరపాటు కోకిలలోంచి ఆకుహురామం వస్తుంది కోకిల కర్త కాదు కర్తలా అనిపిస్తుంది అంటే మామిడి చెట్టు కర్త కాదు కర్తలా అనిపిస్తుంది అవి మేము కర్తలా మనం డిక్లేర్ చేయం మనిషి దగ్గరే సమస్య కాబట్టి యాక్షన్స్ క్రియలు ఉంటాయి కానీ కర్త ఉండడు అది సత్యం మరి మేమందరం కర్తలు కర్తల్లో ఉన్నామంటే అజ్ఞానం చేత మనం కర్తలుగా ఉన్నాము తప్పిస్తే వెరీ స్నో కర్త ఇది ఒక అద్భుతమైన ప్రతిపాదన ఇది చాలా చాలా ముందు ముందు అదే పదే పదే వస్తుంది ఇక్కడ ఇక్కడ కూడా అదే మాట కర్తృత్వము నా ఎందు లేదు హేతుకర్తృత్వము కూడా నా ఎందు లేదు అయితే దీన్ని మీరు పార్షల్గా అప్లై చేయడానికి వీలు టోటల్ గా అప్లై చేయాలి కర్తృత్వం లేదు అంటే కర్మత్వం కూడా ఉండదు అది మర్చిపోకండి నేను కొన్నింటికి నేను కర్తను కాదు మరికొన్నింటికి నేను కర్తనడానికి వీల్లేదు మళ్ళా నా ఎందుకు కర్తృత్వం లేదు కానీ కర్మత్వం ఉంది అనడానికి వీల్లేదు సో టోటల్లీ ఆత్మ అవికారి అనే సత్యాన్ని గుర్తించి ద మత్ రహోస్ యూ జస్ట్ బీ హ్యాపీ దట్ ఈస్ ద ట్రూత్ కాబట్టి ఎవడైతే ఆత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకుంటాడో వాడు కథం హంతి వాడు హననక్రియని ఎట్లు చేయును అంటే అర్థం ఏంటండి అత హనక్రియని ఎట్లు చేయును అంటే అర్థం ఏంటి కత్తి పట్టుకొచ్చి చేస్తుంది అదే కాదు హనక్రియని ఎట్లు చేయును అంటే హననక్రియని చేయడు అనర్థం తెలిసిందా ప్రశ్నకు అర్థం ప్రశ్న కాదు ప్రశ్నకు అర్థం నిషేధం వాడు హననక్రియను ఎట్లు చేయించును అంటే హననక్రియను చేయించడు అనర్థం అంతేగాన గుండా చేత చేయించును అని సమాధానం చెప్పడం కాదు అక్కడ ప్రశ్న సమాధానం కాదు సమాధానం కాదు అక్కడ అదే ఆక్షేపము అంటారు అంటే అననక్రియను చేయించడు అని అంటారు చేయడు చేయించడు ఎందువల్ల ఆత్మ అవికారి అని తెలిసిన ఆత్మస్వరూపుడు కనుక అందువల్ల మనం ధర్మాధర్మాల ఇష్యూ మాట్లాడటం లేదు ఆత్మస్వరూపమునందు వికారము లేదు కనుక భాషకారులు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు విజాతి అవినాశి అంత్యభావరహిత నిత్యం విపరిణరహి సంబంధ పూర్వేణ మంత్రేణ ఉక్త లక్షణం అజం జన్మరహితం అవ్యయం అపక్షయరహితం తేలిగ్గా ఉంటుందండి ఉండదు సో ఇక్కడ యహా వేద ఇది అని మధ్యలో వచ్చిందిగా అలాగా అవ్య మీరు అన్వయం అలా చెప్పుకోవాలి వేద మొట్టమొదటి ఉంది వేద తెలుసుకునుచున్నాడు మధ్యలో ఎక్కడో యహ ఉంది యహ అంటే ఎవడు ఏమిటండి ఇలా ఇక్కడ తెలుసుకొని చున్నాడు ఉంది ఇక్కడ ఎవడు ఉంది ఎలాగ వీటిని అని మీరు కంగారు ఈ యహాని తీసుకువెళ్ళి ఆ తెలుసుకొని చున్నాడు ముందు పెట్టుకోండి అదే అదే అంటున్నారు ఆయన యహ వేద ఇది సంబంధ యహ అనే అనే పదంతో కలుపుకోవాలి కలుపుకుంటే ఏమొస్తుంది యహ వేద అంటే ఎవడైతే తెలుసుకొనుతున్నాడో దేనిని తెలుసుకొనుతున్నాడు ఏనం దీనిని దీనిని అంటే పూర్వేణ మంత్రేణ ఉక్త లక్షణం ఆత్మానం పూర్వమంత్రం చేతను ఆత్మ అన్ని భావ వికారములు లేనిది అని చెప్పబడింది కదండి అదిగో ఆత్మను అదే అదే దీనిని అంటే ఇదిగో ఈ ఆత్మను ఎవడైతే తెలుసుకుంటున్నాడో ఇంకా ఎటువంటిది ఆత్మ అంటే అవినాశినం వినాశము లేనిది వినాశం అంటే ఏమిటి భావ వికారాలలో ఆఖరిది నశ్యతి సో అంత్య భావ వికార రహితం భావ వికారాలతో ఆఖరిది అయిన వినాశము లేనిది ఇంకా ఎలాగా నిత్యం అంటే విపరిణామరహితం మనం చూసాం అంతకుముందు శ్లోకంలో నిత్యం కాలము చేతను మార్పు చెందనది అంటే ఎటువంటి విపరిణామములు మార్పులు లేనిది ఇంకా ఎటువంటిది అజం అంటే పుట్టుక లేనిది జన్మరహితం ఇంకా ఎటువంటిది అవ్యయం ఇప్పుడు ఏమిటి కవర్ అయ్యాయి అజం అంటే పుట్టుక కవర్ అయింది వినాశం కవర్ అయింది ఇంకా వ్యయ అవ్యయం ఉంది సో అపక్ష విపరిణామం కవర్ అయిపోయింది ఇంకా అపక్షయ అనేది కవర్ కాలేదు అపక్షయ పెట్టుకుంటే సరిపడుతుంది అవ్యయం అపక్షయము అంటే క్షీణించుట లేనిది ఎవడైతే ఆత్మస్వరూపము పుట్టుక విపరిణామము అపక్షయము లేనిది అని తెలుసుకుంటాడో వాడు క్రియకి కర్త అవుతాడా అవడు లేకపోతే పోనీ క్రియకి హేతుకర్త అవుతాడా అవ వాడు తాను ఒక కర్తగా చేసేది కానీ లేక హేతుకర్తగా చేయించేది కానీ ఏది ఉండదు ఎందుకంటే కర్త అవ్వాలంటే వికారం ఉండాలి వికారం ఉంటేనే కర్త అవుతాయి మార్పు ఉండాలి మార్పు ఉన్న సందర్భంలోనే కర్తృత్వం ఉంటుంది లేకపోతే కర్తృత్వం ఉండదు ఆ విషయాన్ని శంకర్లు ఇంకా బాగా వివరిస్తారు కాబట్టి నేను కర్తను అని ఎవడైనా అనుకున్నాడు అంటే వాడు పప్పులో కాలేసేయడని అర్థం వాడు తన లేని కర్తృత్వాన్ని తనకు ఆరోపించుకున్నాడు అని అర్థం నాయందు కర్తృత్వము లేదు అనే సత్యాన్ని తెలుసుకుంటే వాడు వెంటనే కృతార్థమైపోతాడు ఎందుకంటే ఈ కర్తృత్వము ముళ్ళ కిరీటం పెట్టుకుని మోసతో ఉండడం కంటే నా ఎందు కర్తృత్వం లేదు అని తెలుసుకుంటే ఆ ముళ్ళ కిరీటం పోతుంది ఈ భారం ఉండదు నేను దేనికి కర్తన కాదు మహత్తరంలో అనే సత్యాన్ని తెలుసుకుని హాయిగా ఆత్మనిష్ఠుడే ఉండచ్చు దట్ ఈస్ ద ట్రూ ఎందుకంటే మరి నేను కర్తన కాకపోతే ఇవన్నీ ఎలా అయిపోతున్నాయి అదే పెద్ద భ్రాంతి మనం పూనుకుని చేస్తే గాని అవదు అంటే అది పొరపాటు అదే అదే దాన్ని తెలుసుకోవడానికే కొంత వివేకం కావాలి ఇప్పుడు తెలుసుకుంటే ఏమిటవుతుంది రిలాక్స్ అవుతారు ఫ్రీడమ్ వస్తుంది నేను కర్తను అంటే బాండేజ్ అది దాంట్లో ఫ్రీడమ్ లేదు సో ఇప్పుడు ఒక గర్భవతి ఉన్నది ఆమె ఆమె శిశువుకు జన్మని ఇచ్చినది ఆమె ఏమనుకుంటుంది నేను శిశువుకు జన్మని ఇచ్చుతున్నాను అనుకుంటుంది అనుకునే బోల్డ్ టెన్షన్ పడిపోతుంది అలా అనుకుంటే మన టెన్షన్ తప్పింకే ఉంది శిశువుకి జన్మనివ్వ ఇచ్చుట లేదు శిశువుకి జన్మ కలుగుతుంది శిశువు జన్మిస్తుందా లేకపోతే ఆమె జన్మని ఇస్తుందా కర్తృత్వం ఉండదు అక్కడ ఆ సమయం వచ్చేప్పటికీ శిశువు జన్మిస్తుంది నేను శిశువుకి జన్మని ఇవ్వబోతున్నాను అంటే టెన్షన్ నేను శిశువుకి జన్మని ఇవ్వబోవటం శిశువు జన్మిస్తుంది నేను నిమిత్త ఉంటాను శిశువు జన్మిస్తుంది ఓకే గుడి నా శిశువు జన్మించిన తర్వాత శిశువును నేను పెంచుతున్నాను మళ్ళీ ఇది పొరపాటు శిశువుని నేను పెంచుతున్నానా శిశువు పెరుగుతోంది నేను చదివిస్తున్నాను మీ మీరు చదివించేస్తే మరి వాడి మార్కులు తక్కువ వచ్చేవాడికి ఇదే అన్ని ఇదే అయితే వాడతలు తక్కువ రాకూడదు ఇప్పుడు నేను చదివిస్తున్నాను కాదు వాడు చదువుకుంటున్నాడు వాడికి మంచి మార్కులు వచ్చినప్పుడు వాడు మంచి మార్కులు తెచ్చుకుంటున్నాడు నేను మంచి మార్కులు వచ్చి ఇట్లా చేశాను కాదు కాబట్టి నేను చదివిస్తున్నాను తప్పు చదువుకుంటున్నాడు బుద్ధిమంతుడు అవుతున్నాడు నేను బుద్ధిమంతుడుగా తీర్చిదిద్దాను తప్పు బుద్ధిమంతుడు అవుతున్నాడు యువనంలోకి నేను యువనంలోకి వాడు యువకుడిని చేశాను మనం యువకుడిని చేస్తామని వాడు యువకుడు ఇప్పుడు ఇంతకీ దీంట్లో కర్తృత్వం ఏ అంశంలో ఉందండి ఏ అంశంలోనూ లేదు కానీ ఏమనిపిస్తుందంటే ఏవో కొన్ని అంశాల్లో కర్తృత్వం ఉన్నట్టు అనిపిస్తుంది అలా అనిపించటం పేరే అజ్ఞానం ఆ జ్ఞానం లేదు ఈయనకి యహా వేద తెలుసుకున్నాడు ఈయన ఎందుకు కర్తృత్వం ఎందుకుంటుంది కం ఘాతయకి కహంతి కం అది వివరణ కథం క్రకారేణ స విద్వాన్ పురుష అధికృతీ హననక్రియాం కథం వాఘాతయతి ప్రయోజయతి సో సహా విద్వాన్ పురుష అధికృత సో ఆ పురుషుడు పురుష అంటే వ్యక్తి ఆ వ్యక్తి అతను విద్వాన్ ఎటువంటి వ్యక్తి విద్వాన్ అంటే ఆత్మజ్ఞానము గల వ్యక్తి అనర్థం విద్వాన్ అంటే జ్ఞానియైన వ్యక్తి అనర్థం పూర్వం తిరుపతి యూనివర్సిటీలో విద్వాన్ అనే కోర్సు. ఒకటి ఉంది విద్వాన్ అనే కోర్సు ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఆ కోర్సుని రెండు భాగాలు చేసి విద్వాన్ ఏ విద్వాన్ బి అని పెట్టారు చూడండి ఆ పేర్లు ఎలా ఉంటాయి విద్వాన్ ఏ విద్వాన్ బి సో ఆ పరీక్ష పాస్ వాళ్ళు ముందు పేరు విద్వాన్ అని పెట్టుకుంటారు విద్వాన్ సోన్ సో అది ఏదో డిగ్రీయో టైటిలో ఏదో ఇస్తారు కానీ అంత పెద్ద పేరు పెట్టుకోవడం అనవసరం ఎందుకంటే విద్వాన్ అని పేరు పెట్టేసుకోవటం చాలా బరువైన పేరు ఏదో యూనివర్సిటీ వాళ్ళు ఏదో టైటిల్ ఇవ్వడం కోసం అలా పెడతారు కాబట్టి విద్వాన్ అంటే ఆత్మస్వరూపము తెలుసున్నవాడు అనర్థం అంతేకాని ఏదో టైటిల్ కాదది సో సహా విద్వాన్ ఎలా తెలుసుకున్నాడు అధికృత దానికి కావలసిన అధికారాన్ని సంపాదించుకుని వైరాగ్యము మొదలైన సంపదనంతా సంపాదించుకుని వాడు తెలుసుకుని ఉన్నాడు సహా పురుష అధికృత విద్వాం అటువంటి విద్వాంసుడు ఆత్మజ్ఞాననిష్ఠుడు హి అంటే హనన క్రియాం కరోతి హననము అంటే కొట్టుట అనే క్రియను కరోతి చేయుచున్నాడు అని కథం కథం కేన అంటే అర్థం ఇక్కడ అభిప్రాయం ఏంటంటే ఆయన ఏవేమో పనులు చేస్తూ ఉంటాడు కానీ ఈ పని చేయడు అని కాదండి అర్థమైంది అలా అనుకున్నారు ఏవేమో పనులు చేస్తూ ఉంటాడు ఈ పని చేయడని కాదు కర్తృత్వం అనేది ఉండదు అని అదే అభిప్రాయం అంతే కాని మామూలుగా ఆయన భిక్షాది చేస్తాడు లేకపోతే భోజనం చేస్తాడు డబ్బు సంపాదించుకుంటాడు కానీ కొట్టాడు అని అలాగే అలాగనుకున్నారు కర్తృత్వం అనేది ఉండదు ఇక్కడ హననము అనేది ప్రాసంగికం ఏదో క్రియ పేరు పెట్టి చెప్పాలి కనుక హనన క్రియ పేరు పెట్టి చెప్తున్నారు తప్పిస్తే అసలు క్రియా మాత్రము నందు కర్తృత్వము ఉండదు మన జీవితంలో ఏమంటే మీకు అలా అనిపించదు ఒకసారి వెనుకరిగి చూసుకుంటే మనం ఎవేవో క్రియలన్నీ చేసి ఇక్కడికి వచ్చామనిపిస్తుందా లేకపోతే మనం ఏం చేసామండి ఆ కాల ప్రవాహంలో అలా కొట్టుకొచ్చి ఈ ఇక్కడికి ఈ నాటికి ఈ గట్టుకు చేరామనిపిస్తుందా లేకపోతే ఏవేవో క్రియలన్నీ చేసి ఇక్కడికి నేను తోసుకుంటా వచ్చాననిపిస్తున్నా ఏమనిపిస్తుంది వివేకం గలవాడైనట్లయితే స్పష్టంగా తెలుస్తుంది ఆ కాల అలా తోసుకుంటో తోసుకుంటా ఇక్కడికి చేరాను రేపొద్దున ఏ గట్టుకు చేరుతాను ఈ రోజున ఈ గట్టు మీద ఉన్నాను ఏ గట్టుకు చేరతాను దేవుడు ఏ గట్టుకు తోసుకెళ్తే ఆ గట్టికి చేరుతాను అది భక్తి ఈ గట్టులు ఈ చేరడాలు ఇవన్నీ కూడా చాలా సూపర్ఫిషియల్ ఆత్మస్వరూపంలో భాగం కానే కావు అంటే జ్ఞానం ఊరికే భాష మారింది తప్పిస్తే తత్వంలో మార్పు లేదు కాబట్టి అలా అర్థం చేసుకోవాలి మీరు అంతేగాని హననక్రియ మాత్రం చేయడు అని కాదు అర్థం దానికి ఏ క్రియకి కూడా కర్తృత్వము ఉండదు ఇక్కడ ఊరికే హననక్రియ అన్నది ప్రకరణాన్ని బట్టి ఆయన శంకర శ్రీకృష్ణుడు శంకర్లు చెప్పబోతున్నారు ఆ విషయమంతా కూడా సో అటువంటి వాడు హననక్రియను ఎలా చేస్తాడు ఓకే కొనే హననక్రియను చేయకపోవచ్చు తను ఏ క్రియని చేయకపోవచ్చు ఏ క్రియనే కేవలం కాదు కానీ చేయించచ్చు కదా ఏవో ఆజ్ఞనిస్తూ అలా కూర్చొని ఉండడం అన్ని క్రియలు చేయించటం నేనే కర్తని కాదు అన్నాం అది మళ్ళీ అది కర్తృత్వంలోకే వస్తుంది దాన్ని కర్తృత్వం లేదు అన్నాడానికి వెళ్ళదు అదే చెప్తున్నాడు కథం వా ఘాతయతి ఘాతయతి అంటే హేతుకర్తృత్వం హనధాతువే హనధాతుకే నిత్యనే ప్రత్యయం వచ్చి అది ఘాతయతి అవుతుంది హాకి ఘా ఓ ఘ అనే ఒక సూత్రం అవుతుంది హాకి ఘావుతుంది సో ఘాతయతి అవుతుంది కొట్టి కొట్టి నేను కొట్టడం అంటున్నా హన క్రియకి కొట్టడం అనే అర్థం ఉన్నది చంపుటానికి కూడా అర్థం ఉన్నదా నేను కొట్టడం అని అంటున్నాను ఊరికే చంపడం వస్తాను అన్నా ఇష్టం లేక సో ఘాతయతి అంటే హంతారం ప్రయోజయతి కొట్టువా కొట్టేవాడిని పంపించటం అంటే కొట్టేట్లా చేయటం దాన్ని ఘాతయతి అంటారు దాన్ని హేతుకర్తృత్వం అర్థం ఇక్కడ అంతేగాని మరో అర్థమేం కాదు సో హేతుకర్తృత్వము కూడా లేదు ఏ విధంగా ఉంటుంది అని మళ్ళీ కథం అని అది ఆక్షేపము ఆక్షేపము అంటే క్వశ్చన్ విచ్ మీన్స్ నిగేషన్ దాన్ని ఆక్షేపము అంటారు ఏ క్వశ్చన్ విచ్ మీన్స్ నిగేషన్ నేను నేను అబద్ధం ఎలా చెప్తాను అని అంటే అర్థం ఏంటి నేను అబద్ధం చెప్పాను అని అర్థం అంతేగాని అబద్ధం ఎలా చెప్తానో తెలియక అబద్ధం చెప్తాను కానీ ఎలా చెప్తానో తెలియదు నువ్వు చెప్పి ఎలా అప్పుడు చెప్తా అని అవనీ ఏం కాదు అర్థం దాన్ని నేను అబద్ధం చెప్పాను ఇప్పుడు దాన్ని వివరిస్తానండి కథిత్ కంచిత్ హీ నథిత్ కంచిత్ ఘాతయతి ఉభయత్ర ఆక్షేప అర్థ ప్రశ్నార్థాసంభవా ఇక్కడ ప్రశ్న వేస్తున్నాడు దానికి సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు అనే అటువంటి సందర్భం కాదు ప్రశ్న అర్థ అసంభవాత్ కంహంతి ఎవరిని కొడతాడు అంటే ఫలానా శుభైన కొడతాడు అని అలా ఓ ప్రశ్న దానికి సమాధానం ఆ సందర్భం కాదు ఇది కాబట్టి ప్రశ్నార్థ ప్రశ్నార్థము అసంభవం ఇంకా ఇంకా అటు మరి మరి ప్రశ్న కనపడుతుందే అంటే ఆక్షేప ఏవ ఆ ప్రశ్నకు అర్థము ఆక్షేపము ఆక్షేపము అంటే నిషేధము అని అర్థం ఆ ప్రశ్నకి నిషేధము అర్థం రెండు చోట్ల కూడా రెండు ప్రశ్నలు కనపడుతున్నాయే కం హంతి కం ఘాతయతి రెండు ప్రశ్నలకి నిషేధమే అర్థము సో ఆ నిషేధం ఎలా ఉంటుంది ఉభయత్ర ఆక్షేప ఏవర్థ ఎలా ఉంటుంది అంటే కథం హంతి అని కదా ప్రశ్న ఎట్లు చంపును అంటే ఎట్లైనను ఎవ్వనినైనను చంపడు కథం ఘాతయతి ఎట్లు చంపించును అంటే ఎట్లైనను ఎవ్వనినైనను చంపించడు అని అర్థం అదే నా కథ కథంచిత్ కంచిత్ నహంతి కథంచిత్ కంచిత్ నా ఘాతయ్య అని చెప్పారు అయితే ఇక్కడ మీ అభిప్రాయం ఏమిటి ఆయన కొట్టడు కొట్టించడు ఆ రెండు మినహా ఆ రెండు పనులు మినహాయించి మిగతా పనులన్నీ చేసుకుంటూ ఉంటాడు చేయించుకుంటూ ఉంటాడు అలాగే అర్థం చెప్పుకో అది కాదు అక్కడ ఇక్కడ కేవలము హననక్రియను అడ్డుగా పెట్టుకునే సర్వక్రియా ప్రతిషేధాన్ని చేస్తున్నారు ఆత్మయందు ఏక క్రియైనా సంభవము కాదు అని ప్రతిషేధాన్ని చేస్తున్నారు అది చెప్తున్నారు హేత్వర్థస్ అవిక్రియత్వ తుల్యత్వాత్ విదుష సర్వకర్మ ప్రతిషేధ ప్రకరణార్థ అభిప్రేతో భగవత అది ఇప్పుడు ఇక్కడ అభిప్రేత భగవత కథం హంతి కథం ఘాతయతి ఎట్లు కొట్టును ఎట్లు కొట్టించును అంటే కొట్టడు కొట్టించడు అని అర్థం దానికి సో ఈ ఈ రకమైన వాక్యాలకి భగవంతుని యొక్క అంటే చూడండి ఏ క్రియని చేసిన క్రియా ఏదైనా క్రియా ఎనీ క్రియ ఆ క్రియకి కర్త కనుక అయితే తప్పనిసరిగా వికారం ఉంటుంది వికారము లేకుండా క్రియలో కర్త అవ్వడం కుదరదు సో ఆత్మ అవిక ఆత్మ అవిక్రియము అంటే వికారములు లేనిది ఆత్మ అవిక్రియము గనుక ఆత్మ అకర్త ఓకే యు ఫాలో ది పాయింట్ అవిక్రియము గనుక అకర్త ఇప్పుడు చెప్పండి మీరు ఆత్మ అకర్త అది స్టేట్మెంట్ వై అని రేజన్ అడిగాను ఏం చెప్తారు రేజను అవిక్రియము గనుకా కాబట్టి ఆత్మ అకర్త అని చెప్పుటలో హేతు ఏమిటి అవిక్రీయము హేత్వర్థస్య అవిక్రియత్వస్య తుల్యత్వ మీరు ఏ తీసుకున్నా కూడా అవిక్రియత్వము కాబట్టి అకర్తృత్వము ఇది సమానంగా ఉంటుంది అవునండి ఇప్పుడు మీరు కర్త కాదా చెప్పండి కర్త అయితే అన్నింటికీ కర్త అవుతారు కర్త కాకపోతే దేనికే కర్త కాదు ఇప్పుడు ఒక కథ ఈ కథ చెప్పేసి ఈ పూటపాఠ ముగిస్తాను సో ఒక ఇంతకుముందు చెప్పాను చెప్పినా పర్వాలేదు మంచి కథ మళ్ళీ గుర్తు చేసుకోవచ్చు సో ఒక ఆయన లాన్ పెంచాడు లాన్ పెంచుతారు కదా పూల మొక్కలు లాన్ను అన్ని పెంచుకున్నాడు ఇంటికుండు పెంచి దాంట్లో లాన్ ఎప్పుడు మీరు లాన్ పెంచలేదు అనుకోండి మీరు బేఫికర్ మీ రూమ్ లో కూర్చుని మీరు కూర్చొని చూసుకోవచ్చు మీరు లాన్ పెంచారంటే దాని చుట్టూ ఒక కాంపౌండ్ వాళ్ళు పెట్టాలి లేకపోతే ఈ ఆవులు గేదెలు ఇవి వచ్చి పాడి సో కాంపౌండ్ వాళ్ళు పెట్టే శుభ్రంగా కాంపౌండ్ వాళ్ళు పెట్టేశారు అనుకోండి ఇంకా లోపలికి ఎవరు రాలేడు మీరు బయటికి వెళ్ళలేదు కాబట్టి ఒక గేదు కూడా పెట్టాలని ఇవన్నీ మరి సమస్యలు సంసారం ఇలాగే పెరుగుతున్నాయి కాంపౌండ్ వాళ్ళు పెట్టేసేసి ఊరుకోవచ్చు కదా గెది వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి గేటు కూడా పెట్టారు గేటు పెట్టారనుకోండి దానికి తెరిచేందుకు వేసేందుకు తాళం వేసేందుకు వ్యవస్థ అంతా ఉండాలి ఆ వ్యవస్థంతా చేసుకున్నాడు సో ఏమైంది ఒకసారి ఏమైందంటే గేటు పొరపాటుని తెరిచి పెట్టేశారు ఎవళ్ళు దాన్ని ముయ్యలేదు ఎవళ్ళు ముయ్యకపోతే ఆవు చూసింది ఆవుకి స్వపర ఉండదు ఆవు మీరు చాలా అమాయకంగా ఉంటుంది అది అలాగా చూస్తుంది దానికి కొత్తది గెద్ది కలబడింది ఏదైనా తెల్లారి కలబడేపటికి ఈ మానవులు ఇంత మూర్ఖులుగా ఉంటారని దానికేం తెలుసు అది నా కోసం పరమేశ్వరుడు ఇచ్చిన ఆహారం అని సో ఇన్స్టింగ్టివ్ ఆ లాన్లోకి వెళ్ళి అది కొంత గడ్డి మేసింది ఈ సేటిజీ చూశాడు దీన్ని యజమాని ఆయన ఏదో అక్కడ చిన్న గార్డెనింగ్ ఏదో సో చూశాడు చూసి ఆయన కోపం వచ్చేసింది కోపం ఎందుకు వస్తుందో తెలుసు అండి అది ఖరీదైన లాను ఇప్పుడు సపోజ్ మీరు నాకు కాఫీ ఇచ్చారనుకోండి ఒక కప్పులో కాఫీ ఇచ్చారనుకోండి నేను పొరపాటుని చేయిదారి కప్పు కింద పారేశాననుకోండి ఏం పర్వాలేదు స్వామీజీ డోంట్ వర్రీ అని చెప్పేసి మీరేమో నన్ను ఊరడించి ప్రయత్నం చేస్తారు అయ్యో నా చేతిలో కప్పు పగిలిందని నేను బెంగపెట్టుకుంటే మీరు నన్ను ఊరడిస్తారు సపోజ్ ఆ కప్పు మీరు ఇటలీ నుంచి దిగుమతి చేసి ఇలా పదివేల రూపాయలు పెట్టి ఇటలీ నుంచి కొనుక్కొచ్చారనుకోండి ఇటలీలో ఉన్నాయి స్పారోస్కి ఏమో కంపెనీ ఒకటింది ఎప్పుడైనా విన్నారా పేరు మన శర్మగారు వినలేరు వినే ఉండ క్రిస్టల్స్ వాళ్ళు క్రిస్టల్ స్పెషలైజేషన్ స్వారోస్టీ సో ఆ కంపెనీలో వాడు ఒక ఉంటుంది కప్స్ యొక్క సెట్ అన్ని క్రిస్టల్